అసలాం వరహమూల వల్హందు రబిన్ హీఫ్ కిరణాలు అనే ఈ ప్రఖ్యాతి గాంచిన హీత్ పుస్తకం నుండి మనం మొత్తం ఇరవై ఏడు హదీఫ్లు ఇప్పటి వరకు చదివాము అల్హదు అధ్యాయం ప్రకారంగా చూసుకుంటే మూడవ అధ్యాయం బాబు సబర్ ఓపిక సహనాల అధ్యయనంలో ఉన్నాము ఈనాటి పాఠంలో ఇరవై ఎనిమిదవ హీఫ్ చదవబోతున్నాము ప్రవక్త సలహు అలీ వసల్లం వారికి వ్యాధి తీవ్ర రూపం దాల్చి ఆరోగ్యం ఆందోళనకరంగా మారినప్పుడు ఇది ఎప్పటి సంగతి ఇది ప్రక్త సల్ల అలైస్లం మరణానికి కొన్ని రోజుల ముందు దగ్గరలో ప్రక్త సలహా అలెస్సలం వారి మరణానికి ముందు తలనొప్పి జ్వరం ఇలాంటి కష్టాలు చాలా ఎక్కువయ్యాయి హదీఫ్లో వచ్చేంటి ఎల్లా అవతల వారు అడిగారు కూడా దానికి ప్రాజెక్టులో ఇద్దరికి కలిపితే ఎంత అవస్థ బాధ ఉంటుందో నా ఒక్కరికి ఇప్పుడు అంత బాధగా ఉంది ఇక్కడే ఒక విషయం గమనించాలి అదేమిటి ఎవరు ఎంత సత్కార్యాలలో విశ్వాసంలో ముందుకుంటారు ప్రవక్తలు వారి అనుచరులు ఇంకా వారికి ఇలాంటి కష్టాలు ఎక్కువ ఎందుకు వస్తాయి అల్లాహోతాలా సభరు చేసే భాగ్యం వారికి ప్రసాదించి దాని ప్రవక్తలకు ఎందుకు కష్ట కష్టం ఆపదలు వస్తాయి అల్లా వారికి సబర్ చేసే భాగ్యం ప్రసాదిస్తాడు దానిపై వారికి అందరికంటే ఎక్కువగా ప్రతిఫలం కూడా ప్రసాదిస్తాడు ఈ విధంగా ప్రవక్త సల్లల్లాహు అలై వసల్లం వారికి మరణ సమయంలో కూడా చాలా అవస్థ కలిగింది ఇక చనిపోయేకి కొంత సమయం ముందు విషయం ఇది ప్రవక్త సల్ అల్లాహు వారి ఒకే ఒక కూతురు ఆ సందర్భంలో ప్రవక్త గారికి ఎందరు కూతుర్లు మొత్తం నలుగురు కానీ ముగ్గురు కూతుర్లు చనిపోయారు అంటే ప్రవక్త మరణానికి ముందే ముగురు కూతుర్లు చనిపోయారు ఇక మిగిలి ఉన్నవారు ఎవరు కేవలం ఫాతిమ రది అల్లాహోతలనహ ఒక్కరు మాత్రమే ఫాతిమ రది అల్లాహోని వారు కూడా అనహా వారు కూడా ప్రవక్త చనిపోయిన ఆరు నెలలకు చనిపోయారు ఆ సందర్భంలో ఫాతిమార్ రది అల్లాహోతలనహా ప్రవక్తకు దగ్గరలో కూర్చొంది ఎప్పుడు మరణ సమయానికంటే ముందు ప్రవక్తకు ఈ బాధ ఎక్కువగా ఏర్పడుతున్నప్పుడు ఆ సందర్భంలో ఫాతిమ రది అల్లాహు తరనహ చెప్పారు ఫాతిమల్లాహు అబతా నా తండ్రి యొక్క బాధ ఎంత ఎక్కువగా ఉంది కదా అప్పుడు ప్రవక్త సల్లాహు అలీ వసలం ఈ మాట విన్నారు ఫాతిమ చెప్పిన మాట విన్నారు విని ఏమన్నారు ఈరోజు తర్వాత నీ తండ్రి ఇంకెన్నడూ బాధకు గురికాడమ్మా అంటేంటి బాబు చనిపోయిన తర్వాత ఇంకా ఏ బాధలు ప్రత్యేకంగా ప్రవర్త వారికి సమాధిలో కూడా అల్లా దేవల్లా బర్జహిక జిందగీ సమాధి యొక్క జీవితం ఏదైతే ఉంటుందో అందులో కూడా సొరగ పొక్కిడికీలు తెలివేయబడడం ఇంకా ఎన్నో రకాల ఇంకా ఎన్నో రకాల మంచి విషయాలు ఉంటాయి అయితే ఇక్కడ ఫాతిమ రది అల్లాహు తలన ఏదైతే అయ్యో నా తండ్రి ఎంత బాధగా ఉన్నారు అని ఏదైతే అన్నారో अल्लाम का अल्लाह कोपम वा बाधन एष्टि कदा नागारी इकि तो शिकायत कालाक इष्ट लेनीट ला अदी पूर्ति चवे दीन याभाकंदा प्रवक्ता ఈ రోజు తర్వాత నీ తండ్రికి ఏ బాధ ఏ అవస్థ ఉండదు ఆ తర్వాత కొంతసేపటి రక్త సలాహాలు చనిపోయారు ఆ తర్వాత ఆమె చెప్పిందప్పుడు అయ్యో నా తండ్రి గారు ప్రభువు పిలవగానే ప్రభు వద్దకు వెళ్ళిపోయారు హాజరయ్యారు నా తండ్రికి జన్నతుల్ ఫిర్దోస్ నివాస స్థలంగా ఉంటుంది విశాల తప్పకుండా విషయం ఇది ఇందులో సందేహం అనువారం అనేది ఏం లేదు ఇంకా వేరే ఎన్నో అతిథులు కూడా దీంట్లో ఉన్నాయి చావు వార్త ఇక జిబ్రీల్ కు అందజేస్తాము తెలియజేస్తాము ఫలమ్మ దుఫినా ప్రవక్త సల్లా సమాధిలో పెట్టిన తర్వాత చెప్పారు మీకు ఎలా మనసు వచ్చింది ఇది సహీ బుఖారి హోదరులారా వాస్తవానికి ప్రవక్త మహానీ సల్ అలైవలం వారి యొక్క పుట్టుక ఎంత ఆనందం సంతోషకరమో ప్రాహు అరీస్లం వారి యొక్క మరణ వేదన ఆ మరణ సమయంలో సంభవించిన స్థితులు అవన్నీ కూడా మనం సై చదువుతున్నప్పుడు చాలా బాధ కలుగుతుంది కంటి తడబెడుతుంది ఫాతిమ రది అల్లాహుతరణ ఇక్కడ ఏ విషయాలైతే చెప్పారో ఈ హదీఫ్ను ఈ మా నవీ రహమతుల్లా इकड़ प्रस्ताव की बहुश बाध इला अवस्था समय पलकव ये सबर सहना व्यतिरेक विषय की इन फातिम अद्धिज़ारो ना तीर या बाध इतना उदा ఇక్కడ ఆమె ఎవరితో షికాయత్ చేస్తూ పై కోపంగా అయిష్టంగా అసహ్యంగా ఉన్నట్లు ఆమె వ్యక్తం చేయలేదు కేవలం ఎంత బాధ ఉంది కదా అని తెలియజేయడం అయితే అసలు విషయం ఏంటి ఇక్కడ ప్రవక్త ఏ బాధను భరిస్తున్నారో ఆమె దానిని చూడలేకపోయి ఆ సందర్భంలో ఆ మాటలు వచ్చాయి रेडो विषय इकड़ प्रभक्ता सल अला अली वार् अति हदीस लाखी गुप्प अल्लाह को अति अल्ला सन्नीतम మరియు చాలా గొప్ప స్థానం నాకు లభించాలని మీరు దువా చేయండి అల్లాతో మీరు దువా చేయండి ఆ వసీల అన్నది ఒక స్వర్గంలో ఉన్నత శ్రేణికి చెందిన స్థానం ఆది ఆ స్థానాన్ని అల్లాహతా తన దాసుల్లో కేవలం ఒకే ఒకరికి ఇస్తాడు ఇద్దరికి కూడా కాదు కేవలం ఒకరికే బహుశాది నేనై ఉంటాను అని నాకు ఆశ ఉంది అని ప్రొఫె సల్ అలైస్ అని చెప్పారు మరి ఈ విషయంలో మనకు ఎన్నో హరీసులు కనబడతాయి అందరికంటే ముందు స్వర్గంలో ప్రవేశించేవారు ఎవరు ప్రొఫెల్ అలైవలం జిబ్రీల్ కు మేము మీ చావు వార్త తెలియచేస్తాము అని అంటే ఇక్కడ కూడా ఫాతిమల్లా ఉత్తర ఏదో షికాయ చేయబోతుంది అది కాదు ఇక్కడ భావం ఏంటంటే ఇప్పటి జిబ్రీల్ వహి తీసుకొని వచ్చేవారు ఇక జిబ్రిల్ రాలేరు ఎందుకంటే ప్రవక్త చనిపోయారు అన్నటువంటి భావం ఆ తర్వాత ఫాతిమ రది అల్లా అవుతా ఏదైతే చెప్పారో ప్రవక్త సల్లల్లాహు అలైవసం యొక్క సమాధిపై మీ చేతులారా మీరు మట్టి ఎలా పోసారు అంటే ఇక్కడ ప్రవక్తతో ఉన్నటువంటి ప్రేమను ఆమె వ్యక్తపరుస్తుంది ఇక్కడ ఎందుకు మీరు బాధ పెట్టారు एमाधार अ विषय का सुनते असल धर्म इदे, इदे अल्ला मशि की मन तीन गर्भम्बी भूमि पैकीको चाव तरवा मल्ली भूमि लकी पंप अल्लाे पद्धति फ अमा तहु फ अने इंका हदीफ द्वारा मन को बोधपड़े मरक विषय मनि पैंत घोरा घोर आपद वड़ना अत चला सगरी वाली ती अत सार्य लेरता ఈ విధంగా ఎవరు ఎంత దగ్గరి సంబంధికులు చనిపోయినా సబర్ ఓపిక సహనం అన్నది మనస్సుతో ఉండాలి సహనం అన్నది విషయంలో కూడా ఉండాలి సహనం అన్నది మన శరీరం అవయవాల విషయంలో కూడా ఉండాలి మనస్సుతో ఓపిక సహనం ఎలా ఉండాలి అల్లా యొక్క నిర్ణయం పట్ల మనసులో ఎలాంటి నిరాశ నిస్పృహలు అల్లా విషయంలో ఏ ప్రేమ తగ్గకుండా అల్లా విషయంలో ఏ ఆశ తగ్గకుండా అల్లా యొక్క ఈ నిర్ణయంపై మనస్సులో ఎలాంటి అసహ్యం అనేది రాకూడదు అయిష్టత అనేది మనస్సులో ఏర్పడకూడదు అల్లా చేసిన నిర్ణయంపై సంతృష్టిగా ఉండాలి నాలుకతో సహనం ఎలా అల్లా కు ఇష్టం లేని మాటలు మాట్లాడకూడదు దీని తర్వాత హీసులో వస్తుంది అక్కడ మనం ఇన్నా ఇలైరా ఇలాంటి పదాలు చదవాలి ఇంతకు ముందు కూడా విరి ఉన్నారు ఆ హీస్ ఇంకా ముందుకు వస్తుంది అల్లందులి అన్ని స్థితుల్లో కూడా అల్లా కే స్తోత్రములు అల్లాకే స్తోత్రములు పొగడతలు అన్న అన్నటువంటి మంచి మాటలు పలుకులు పలకాలి అవయవాలతో చేతులతో ఉదాహరణకు కొందరు ఏం చేస్తారు ఏదైనా బాధ కలిగింది భర్త చని చనిపోయాడు ఇంట్లో ఏదైనా తండ్రి కొట్టుకుంటారు చించుకుంటారు వెంటకలు పీక్కుంటారు బట్టలు చింపుకునే ప్రయత్నం చేస్తారు ఇవన్నీ పనులు ఇలా చేయకూడదు చేయకూడదు కంటి నుండి కన్నీరు కారితే పాపం లేదు మనసులో బాధ కలుగుతుంది ఇది కూడా పాపం లేదు నోటితో కొన్ని మాటలు వెళ్తున్నాయి కానీ ఎలాంటి మాటలు అల్లాహకు ఇష్టం లేనివి కావు ఆ మాటల ద్వారా అల్లాహ కోపానికి గురికాడు అయితే అలాంటి మాటలు పలకడంలో కూడా అభ్యంతరం లేదు إذا كان لدينا دين ترواته النتوانطي حديث أسامة رضي الله, الله, الله عنه حديث نمبر رضي الله عنهما وعن أبي زيد أسامة بن زيد بن حارثة مولى رسول الله صلى الله عليه وسلم وحبه وابن حبه رضي الله عنهما أرسلت بنت النبي صلى الله عليه وسلم إن ابني قد احتضر فاشهدنا فارسل يقرئ الصرامه ويقول ان لله ما اخذ وله ما اعطى وكل شيء عنده باجل مسمى فلتصبر ولتحتسب فارسلت اليه تقسم عليه لا ياتين لها فقام ومعه سعد بن عباده ومعاذ بن جبل وابي بن كعب وزيد بن ثابت ورجال رضي الله عنهم فاروفئ الى رسول الله صلى الله عليه وسلم الصبي فاقعده في حجره ونفسه دقعقع ففاضت عيناه فقال سعد يا رسول الله ما هذا فقال هذه رحمه جعلها الله تعالى في قلوب عباده وفي روايه في قلوب من شاء من عباده وانما يرحم الله من عباده الرحماء ఈ హీజ్ యొక్క అనువాదం అబుజయీద్ ఉసామా బిన్ బిన్ హారిత ప్రవక్తల్లాహు అలీ యొక్క బానిస ప్రవక్త అలీ వలం వారి యొక్క ప్రియులు ప్రవక్త గారి ప్రియుని యొక్క కొడుకు ఉసామా కూడా ప్రియులుసామా యొక్క తండ్రి జయీద్ కూడా ప్రవక్త గారికి చాలా ప్రియులు आय उखक्त सल्लाह अलीसलम कुमार अंतिम अंतिम घड़ आसन्नमेंटर की वेय प्रवक्ता वबुर पंपी वारात अंदेजे व्यक्ति द्वारा ఇక్కడ విషయం అర్థమవుతుంది కదా ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం వారి యొక్క కూతురు ఒక ఇంట్లో ఉంటారు ఒకడ ఆమె వార్త పంపింది నా కొడుకు చివరి గడియల్లో ఉన్నారు మీరు తొందరగా వచ్చేసేయండి అని అప్పుడు ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం మజిద్ వద్ద మజిద్ నబూమి సహాబాల మధ్యలో వారికి ధర్మ చేస్తూ ఉన్నారు అయితే ఆ వచ్చిన వ్యక్తికి తిరిగి సందేశం ఇచ్చారు వెళ్ళి నా కూతురికి చెప్పు ఏమని గుర్తుంచుకోండి ఈ విషయం మనమందరం కూడా మనపై ఏదైనా కష్టం ఆపద వచ్చినప్పుడు ఈ పలుకులు పలకాలి ఏమని ఓ లహుమా అల్లా వెనక్కి తీసుకున్నది అల్లాహదే తాను ఇచ్చినది కూడా ఆయన సొంతమే అల్లాదే తీసుకున్నది కూడా అల్లు ఆయన ప్రతి వస్తువుకు ఒక గడువుని నిర్ణయించాడు ప్రతి వస్తువుకు ఒక గడువుని నిర్ణయించాడు కనుక నీవు పుణ్యాన్ని ఆశించి సహనం వహించు సహనం వహిస్తూ పుణ్యాన్ని కూడా ఆశించు అయితే మనం ఒకరిని బాధలో చూస్తున్నప్పుడు ఇలాంటి దువా ఇవ్వాలి అరబీ తెలియని వారికి అరబీ పదాలు మీరు ఒక ప్రవక్త గారు పలికిన పదాలు అని సున్న ధర్మమని పల్కుతే చాలా మంచి విషయమే కాని దాని యొక్క అనువాదం కూడా తెలియజేయాలి దాని యొక్క అనువాదం కూడా తెలియజేయాలి ఇచ్చింది అల్లాదే తీసుకున్నది అల్లాదే ప్రతి వస్తువుకు అల్లా వద్ద ఓ గడియ ఓ ఉన్నది ఓ గడువు నిర్ణయించి ఉన్నాడు అల్లా అవతారా నీవు ఓపిక వహిస్తూ సహనం వహిస్తూ కొంచెం అల్లాహతో పుణ్యాన్ని కూడా ఆశించు కొంత సహనం కూడా పాటించు మరియు అల్లాతో అల్లాతో పుణ్యాన్ని కూడా ఆశిస్తూ ఉండు ఆ తర్వాత ప్రవక్త సల్లహు అలీ వసల్లం ఈ యొక్క ఆ వ్యక్తి ప్రవక్త సల్ అసలం వారి ఈ వార్త తెలిపారు తెలిపితే ఆ కుమార్తె మరోసారి వార్త పంపింది ప్రమాణం చేసి చెప్పండి ప్రవక్తకు నేను ప్రవారం చేస్తున్నాను తొందరగా రావాలి అని ఇక అప్పుడు ప్రవక్త సల్ అల్లాహు అలెస్లం బయలుదేరారు బిడ్డ ఇంటికి ప్రవక్త వెంట ఎవరెవరు ఉన్నారు సాహద్బిన్ జబల్ ఉన్నారు ఉబై బిన్ ఇంకా కొందరు సాబాలు ఉన్నారు తొందరగా పిల్లవాడిని ప్రవక్త సల్లల్లాహు అలైస్లం వద్దకు తీసుకురావడం జరిగింది ప్రవక్త సల్ అల్లాహు అలైస్లం తమ ఒడిలో పిల్లవాడిని తీసుకున్నారు అప్పుడు ఆ అబ్బాయి పరిస్థితి ఎలా ఉంది కొన ఊపిరి అంటే ఇక చివరి గడియలు ఏర్పడుతున్నాయి ఆ చివరి సమయంలో శ్వాస అనేది చాలా వేగంగా కిందకి పైకి వస్తూ ఉంటుంది ఆ యొక్క స్థితిని మనస్సు తకా అనే హలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు అబ్బాయి ఆ పరిస్థితిని చూసి ప్రవక్త సలహా కల్లా వెంబడి ఆశ్రుధారలు ప్రవహించాయి కన్నీరు కారణం మొదలైంది ఎవరికి ప్రవక్త సలహం అప్పుడు హజరత్ సాద్ ప్రవక్త గారిని ఏడుస్తూ చూశారైతే ప్రవక్త ఓపిక వహించాలని మీరే చెప్పారు కదా పుణ్యాన్ని ఆశించాలని మీరే బోధించారు కదా మరి ఇలా మీరు ఏడుస్తున్నారేంటి ఇక మీరు కరుస్తున్నారేంటి అని ప్రశ్నించారు ఇక్కడ ప్ర సద అడిగిన ప్రశ్న ఏదో ప్రవక్తకు ఎదురుగా కాదు ఇక్కడ విషయం తెలుసుకోవడానికి అప్పుడు ప్రవక్త సల్లాహు అలైవారు చెప్తున్నారు ఇది అల్లాహ్ తన దాసుల హృదయాల్లో ఉంచిన వాత్సల్యం కరుణ మరో లేఖనంలో ఉంది అల్లాహ్ తాను కోరిన దాసుల హృదయాల్లో కారుణ్యాన్ని ఉంచాడు ఎవరి తన దాసుల్లో జాలి గుండెలు గల కరుణ దయా కలిగినటువంటి గుండెల్లో అల్లాహోతాల ఇలాంటి ఈ కరుణ అనేది ప్రవేశింపజేస్తాడు అయితే దీని మనకు బోధపడిన విషయాలు ఏంటి ఎవరైనా చనిపోయే సమయంలో ఏదైనా కారణంగా ఎవరైనా హాజరు కాలేకపోయినట్లయితే మనం సబబు తెలుసుకోవచ్చు కానీ రాలేదని ఒక నింద పెట్టడం మంచి విషయం కాదు గమనించండి ప్రవక్త సల్లల్లాహు అలీ వసలం వారిని కూడా పిలవాని యొక్క చివరి సమయం అని చెప్పినప్పుడు ముందు ప్రవక్త ఏం చేశారు ఓపిక వహించండి పుణ్యాన్ని ఆశించండి అని వార్త పంపారు మరియు చివరి సమయంలో ఉన్న వ్యక్తి అతనిపై ఏదైనా కష్టం ఆపద ఉంటే ఆ సమయంలో ఎవరైనా పుణ్య పురుషులు మంచివాళ్ళు దగ్గర ఉండి ఏదైనా దువా ఇస్తే అల్లా తలుచుకుంటే అతని యొక్క కష్టం కొంచెం తొలగిపో తొలగిపోవచ్చు కానీ దీనికి భిన్నంగా ఈ రోజుల్లో కొందరు కొన్ని మూఢనమ్మకాల్లో ఉంటారు అదేమిటి ఎట్లనైనా జీవితం గడుపుతో వెళ్ళి పర్వాలేదు చనిపోయే సమయంలో ఫలానా పీర్ సాబ్ ఫలానా ముర్షద్ సాబ్ ఫలానా బాబాసాబ్ వారి యొక్క గుడ్డ తీసుకొచ్చి కప్పుదాము వారి దగ్గర నుండి బరకత్ తీసుకొచ్చి ఇది చేస్తాము అది చేస్తాము ఇవన్నీ కూడా నమ్మకాల్లో ఉండకూడదు అలాగే ఎవరైనా కేవలం ఓపిక వహిస్తున్నారు కానీ అల్లాతో పుణ్యాన్ని ఆశించడం లేదు అంటే అతనికి సంపూర్ణ పుణ్యం దొరుకుతుందా దొరకదా ఇది ఇంకా అనుమాన విషయం అందుకొనకు ఎప్పుడైనా కాని మనిషి పుణ్యాన్ని ఆశించాలి దానితో పాటు ఓపిక వహిస్తూ ఉండాలి ఈ హతీస్ ద్వారా మనకు బోధపడిన విషయం ఏంటంటే ఎవరిపైన ఏదైనా ఆపద వచ్చి పడినప్పుడు బాధతో కన్నీరు కార్చడం ఇది ఓపిక సహనాలకు వ్యతిరేకం కాదు మనిషి ప్రజల పట్ల జాలి గుణంతో మెలగడం ఇది చాలా మంచి విషయం ఇలాంటి వారి హృదయాల్లో అల్లా మరింత రాగాలు ఎక్కువగా తారా పోస్తూ ఉంటాడు ఇంకా మనం ఆలోచించగలిగితే హదీజ్ ద్వారా ఎన్నో బోధనలు మనం కలుగుతాయి కానీ ఇంతటితో మనం ఇలాంటి హదీజ్ పాఠం సమాప్తం చేస్తాము దీని తర్వాత హదీస్ నంబర్ ముప్పై రానుంది అది కొంచెం చాలా పొడవైన హీస్ అందులో విశ్వాసం ఓపిక సహనాల చాలా గొప్ప బోధన మంచి ఉపదేశాలు ఉన్నాయి అప్పటి వరకు సులువు తీసుకున్నాము జిజాకుముల్లా హుఖేరా అల్లాహతాళమునకు అన్ని వేళల్లో అన్ని సందర్భాలలో ఏ చిన్న పెద్ద కష్టం వచ్చినా కానీ అల్లాహకు ఇష్టమైన రీతిలో ఓపిక సహనాలు వహించేటువంటి సద్భాగ్యం ప్రసాదించుగాక ఆల్ రబుల్ అసలం వరహమీ వరకూ